అత కల్పిత ఏ జగద్భావా జాగ్రద్భావా అది స్వప్నభావా ఏం చెప్పుకుంటారు తర్వాత చెప్పుకున్నాం స్వప్నభావము స్వప్నంలోని పదార్థము ఎలా అయితే కల్పితములో జాగ్రత్తలోని పదార్థము కూడా అన్నీ కల్పితము ఇంట్లో ఏమీ వాస్తవం లేదు ఇది సిద్ధం అని ఒక టాపిక్ను కంక్లూడ్ చేశారు ఇప్పుడు దీని మీద ఎన్ని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జాగ్రత్తల సర్వసామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎన్నెన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో వచ్చే చిత్త కాలము ద్వయకాలం ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది సదస విభాగం ఆర్గ్యుమెంట్ వచ్చింది స్ఫుట అస్ఫుట విభాగం అని మరో ఆ రకంగా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇంకా మీరు ఏమైనా ఊహ డైరీ అన్నీ వచ్చేవి అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఎవడు కల్పిస్తున్నాడు కల్పం అంటే దేని ఎందుకు కల్పించబడుతున్నాయి ఆత్మ ఎందుకు కల్పించబడుతుంది ఎవరి చేత ఆత్మ ఆత్మ చేత కల్పించబడుతున్నాయి ఈ మాట చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు చర్చలు అవుతాయి రెండు అంశాలు చాలా దృఢంగా చర్చించబడ్డాయి ఏమిటి ఒకటి కల్పించబడే జగత్తు యొక్క నిధ్యాత్మక నిర్ధారణ రెండు అధిష్టానమైన ఆత్మ ఆత్మా దేవహ సుమాయ అని అది కూడా చెప్పారు అయితే వీడు జీవుడు అనేవాడు అప్పుడు ఉన్నాడు కదా వీడు కదా కల్పించుకుంటున్నాడు ఎవడి జీవుడు ఏమా కథ సో ఈ యొక్క వాస్తవికత ఎంత అని దాన్ని కూడా ఇక్కడ పరిశీలన పెట్టి పెడుతున్నాడు ఒక అద్భుతమైన కార్యక్రమ రాబోతోంది విద్వాంసులు విద్ధ్వంసులు అంటే మనం అందరూ వాళ్ళు కాదు ఆ సందర్భం తెలుసుకున్న వాళ్ళు తరచుగా పోటీ చేసేటువంటి కార్యక్రమం మీకు నేను ఈ కార్యకుల విషయంలో నేను ఒక మనవి చేసే అవసరం మనిషి చేస్తున్నాను మీకు ఓపెన్ మైండ్ ఉండాలి మీకు ఓపెన్ మైండ్ లేకపోతే ఆల్రెడీ మీరు కొన్ని సంస్కారాలని వాసనలని పెట్టుకుని కూర్చుంటే ఏం వర్కౌట్ కాదు ఆ కార్యకులు వర్కౌట్ కావు నేను చెప్పి ధోరణి అసలేవర్క్ ఉండాలి ఉన్న విషయం చెప్పిన ఎందుకంటే నేను నేను సొంతంగా ఏది చెప్పను నేను శుభ్రంగా శాస్త్రంలో ఉన్న చెప్పేసుకుంటూ పోతాను దాన్ని డైరీ చేద్దామని దాన్ని ఇటు తిప్పుదామని అటు తిప్పుదామని నాకున్న కొన్ని విశ్వాసాలకు అనుగుణంగా దాన్ని మలుచుకోవడం ఇవన్నీ ఇలాంటి పిచ్చువేషన్ నాకు పంపుతాం నేను దానిలో శుభ్రంగా చెప్తాను కాబట్టి మీరు కూడా ఓపెన్ మైండ్ పెట్టుకుంటే బాగుంటుంది ఆ రంగంలో మనం చేసుకో మనం ముందుకు వస్తున్నాం తర్వాత కల్చరల్ కండిషనింగ్ ఇస్ వెరీ టఫ్ టు షేక్ ఆ ఇది కల్చరల్ కండిషనింగ్ దాన్ని షేక్ ఆఫ్ చేయటం చాలా కఠినం దాన్ని కూడా మీరు షేక్ ఆఫ్ చేసేసి అన్ని ఎందుకంటే కల్చర్ ఈజ్ గుడ్ కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికి కల్చర్ అడ్డు వచ్చేట్లా చేసుకోకూడదు కల్చర్ ఇస్ స్క్యాప్ హోల్డింగ్ ఉంటుంది బిల్డింగ్ కట్టడానికి అవన్నీ అవసరం పడతాయి బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ బిల్డింగ్ కట్టడం బిల్డింగ్లో మీకు సొంత పై అపస్తు దాకా కట్టేసిన తర్వాత ఆ స్క్యాప్ హోల్డింగ్ పెట్టుకుంటారా తీసేస్తారు తీసేసి ఇంకోడ పట్టుకుంటారు తర్వాత సత్యాన్ని నిర్ధారణ చేసేప్పుడు స్క్యాప్ హోల్డింగ్ స్క్యాప్ హోల్డింగ్ అంటే చుట్టుకుంటూ ఉన్నటువంటి సపోర్టింగ్ సిస్టమ్స్ వాటికి ఉండే విలువ వాటికి ఉంటుంది వాటిని నిరాధరణ చేయడం ముందు తాత్పర్యం కాదు కానీ అవే సత్యం అనుకోకూడదు అది బ్రౌ ఈ శ్లోకాన్ని కొన్ని కాఫర్గా వర్కౌట్ చేయాల్సింది సంస్కృత భాషలో కష్టం ఏం కానీ తాత్పర్యం మాత్రం చాలా గట్టిగా ఎందుకంటే మనకు ఉన్నటువంటి భావజాలాన్ని షేర్ చేసేవిగా ఉంటాయి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి సత్సంగంలో అడిగే ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు ఎప్పుడు ఎక్కడ సత్సంగం పెట్టినా అవేపెట్టి ఉంటాము అదేంటంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాము ఇప్పుడు చేసిన కర్మఫలాన్ని మరో జన్మలో అనుభవిస్తాము ఈ జన్మల ప్రవాహం అది తీయ హ్రీమ్ దానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి ఇది వెరీ వాల్యూడ్ క్వశ్చన్ ఎందుకంటే హిందూ ధర్మంలో థీరీ ఆఫ్ ఇన్కార్బినేషన్ అనేది ఒక ప్రధానమైన సూత్రం కదా దాని బేసిస్ మీద క్వశ్చన్స్ వేస్తాం ఆ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్తాను ఏమైనా సమాధానం చెప్తాను అవునా పెద్ద జన్మలో చేసిన సుఖ పుణ్యపాపాలు బట్టి ఈ జన్మలో సుఖముఖాలు వస్తున్నాయి పట్టు మామూలు అనుభవించి తిరగాలి మళ్ళీ పుణ్యపాపాలు చూసినప్పుడు కొంచెం ఉడిదిద్ద పెట్టుకోవాలి ఇంతే కదా ఎడితున్నా అదే కదా అని వెలువ చెప్తాను ఏదో ఓ శ్లోకం ఎక్కడ ఓ శ్లోకం అక్కడ చదివి నాకు కొన్ని శ్లోకాలు వచ్చి కాబట్టి కొంత బలంగా నేను చెప్పొచ్చు మొత్తానికి తాత్పర్యం అక్కడితో నేను ఆగిపో నేనే ఇంతవరకు నేను చెప్పింది రోజున్నావు సంతోషం నీకు ఇంకో మాట చెప్తాను ఆలోచించు నువ్వు అసలు పుట్టలేదు నువ్వు మరణించబోదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు రెండు చెప్పాడు ఈ రెండు ఎలా ఏ క్రమంలో చెప్పాడో మీరు రెండు అధ్యాయం తీసి చూసుకోండి అజో నిత్య శాశ్వతమైన పురాణ హనుదే హుమాశ్వరుడే నువ్వు కుట్టలేదు నువ్వు దేశపో అని ముందు చెప్పాడు చెప్పి అర్జునుడు ముఖంలో చూశాడు అదే ఆ అర్థమైన ఘోరవై అనుకోవడానికి అని చెందికి వైద్యం అప్పుడు ఆయన ఏమన్నాడంటే అథవీ నిత్య జాతం నిత్యం వా విన్యసే మృతం ఓహో నీకు ఏమైనా అందుబాటులోకి వచ్చినట్టున్నది ఆత్మస్వరూపము ఒకే దాని పక్కన పెట్టు అథవా నువ్వు దానే తెలుసుకోవడానికి సంసిద్ధంగా లేని పక్షంలో ప్రతి మనిషి పుట్టేడు చచ్చిపోతారు పుట్టేడు ఇంతే కదా ఇంకేముంది ఆత్మకి పుట్టుగా చావు లేదని నేనంటే మీరు తలకాయ ఊపరు అలా దృష్ట ఓకే మీరు నా నేను చెప్పిన మీరు తొలకాయ ఊపద్దు నేనే మీకు తలకాయ ఊపుతాను ఓకే అవి నేను పుట్టాను చచ్చిపోతాను అదే కదా నువ్వు అని ఇంకా అంతకంటే ఏముంది అని అప్పుడు ఈ నీ కాశం చెప్తాడు అసవైనా నిత్యం జాతకం నిత్యం వాసేమవుతాం ఇవన్నీ నువ్వు అవసరం లేదు ఎందుకే అవును పుట్టిన వాడిని చచ్చిపోతాను నువ్వు పుట్టిన వాడిని చచ్చిపోతాను అలాగే చచ్చిపోతాడు ఈ వాళ్ళు లేకపోతే తేడా ఉంటే ఉండొచ్చు కానీ చాలు ఎలాగో తప్పదు కాబట్టి కాబట్టి దానికోసం ఎడనదు కాబట్టి ఆత్మకి చాలు లేదని తెలిస్తే ఎడవక్కర్ పుట్టింది కాబట్టి చచ్చిపోతాడు అంటే అప్పుడు ఎడవక్కరు చెప్తాను పౌసంగా చెప్పాను ఏమో అలా చెప్తాను కాబట్టి సిరీ ఆఫ్ రీఇన్కార్నేషను అది అల్టిమేట్ సిద్ధాంతం మీరు అనుకోవద్దు అది అల్టిమేట్ సిద్ధాంతం కాదు అది బై డిఫాల్ట్ వచ్చింది ఇంకా అల్టిమేట్ సత్యం ఏంటంటే ఆత్మకు పుట్టుగా చావులేవు అది తర్వాత సుఖం ఏంటంటే సరే అయితే బై డిఫాల్ట్ దాన్ని డిఫాల్ట్ చేస్తే ఇది వచ్చింది దాన్ని డిఫాల్ట్ ఎందుకు చేయాలి ఇప్పుడు అలాంటి కార్య జీవం కల్పయతే పూర్వం పృథ్విధా బాహ్యాధ్యాత్కా స్మృతి పూర్వం జీవం కల్పయతే ఎవరంటే మీరు ఆలోచించండి ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఎదుటదాని ఒక రకంగా మీరు స్వీకరించినప్పుడు అది కల్పన అని నేను అంటున్నాను ఈ కల్పన యథార్థం కాదు సర్చం కాదు వీడు ఈ బావమరది అనే స్టేటస్ కల్పనయా ఈ బావమరది అనే స్టేటస్ ఈ కల్పితమైన స్టేటస్ ఎందుకు వచ్చింది కల్పన అంటే చూడు ఈమె నా భార్య వాడు బావమరది అనే చూడు భావన కల్పన అయితే మీరు భార్య ఏంటవుతుంది కదా బావరదనే కల్పన ఎక్కడి నుంచి వచ్చింది ఈమె నా భార్య అనే కల్పన నుంచి వచ్చింది ఈమె నా భార్య అనే కల్పన ఎక్కడి నుంచి వచ్చింది నేను భర్తను అనే కల్పన నుంచి వచ్చింది కదా వీడు క్వశ్చన్ చేశాడు నేను భర్త ఏమిటి భర్త లేదు అని వీడు ఆ భర్త అనే పదాన్ని పట్టుకుని దాన్ని కొంచెం విమర్శ చేసుకుని వాట్ ఈజ్ వాట్ ఈజ్ షీ ఇప్పుడు ఇప్పుడు మీకు దీంట్లో రహస్యం చెప్తా ఇప్పుడు ఆమె భాద్యాని అన్నారు ఆమె భాద్యాన్ని మీరేమో డెఫినేషన్ ఇచ్చేసారు ముందే అసలు ఇంకా మనిషిని పూర్వం వాళ్ళు అరేంజ్ చే మ్యారేజ్ అనుకో అరేంజ్ చేయాలి ఏమంటే అక్కడ అందులో బాల్య వివాహం చిన్నప్పుడు వచ్చేసి వాళ్ళు పూర్వం వాళ్ళు పెళ్ళి అమ్మాయికి వీడు ఎవడో తెలియదు వీడికి ఆ అమ్మాయి ఎవరో తెలియదు వీళ్ళిద్దరూ పెళ్ళేడాలని వీళ్ళు కళ్ళు కూడా అనుకోలేదు పెద్దలు డిస్సే చేసుకుని మ్యారేజ్ చేసి పాలసం అయిపోయింది మ్యారేజ్ ఆ తర్వాత ఏదో ఆవిడ కాపురానికి వచ్చింది కాపురానికి వచ్చినప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు కాపరానికి వీడికి ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాపరానికి వస్తుంది అవునండి వీడు అలా ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాపురానికి వస్తుంది నేను నాలుగేళ్ల క్రితం చూశాను ఈ నాలుగేళ్ళలో అమ్మాయి ఏం చేసింది ఏమైనా వాళ్ళకి తెలియదు ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాపాడానికి వస్తుంది అనుకుంటాడా అనుకోవడం నా భార్య కాపురానికి వస్తుంది కాబట్టి నా భార్య కాపురానికి వస్తుంది ఇప్పుడు ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాపురానికి వస్తుంది అని అనుకుంటే కొంత ఓపెన్నెస్ కొంత కొంత అబ్జెక్టివిటీ ఉంటుంది కానీ వీడు నా భార్య కాపురానికి వస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటాడో వీడు బిగుసుకుపోయి ఉంటాడు భర్త ఆవిడ గుమ్మంలో అడుగు పెడితేనే వీడు వీటికి అమ్మగారి మీద ఇంకా భక్తి ఉంటుంది ఈ అమ్మగారి మీద భక్తి సడలడానికి ఒక నెల నుంచి ఆరు మాసాల టైం పడుతుంది కానీ వచ్చిన పొద్దులే చవలిపోదు కదా ఎందుకంటే కొత్త పార్టీలను జీవితంలో ప్రవేశించిన తర్వాత ఈ పూర్వ రిలేషన్షిప్స్ అన్నీ కొంచెం షేక్ అవుతాయి ఈ అమ్మాయి వచ్చినప్పుడు మటుకు వీడ అమ్మ అంటే దైవం అన్నట్టుగా చూస్తూ ఉంటాయి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తాడు నేను చెప్పకుండానే నా భార్య వెళ్ళిపోయి ఆవిడ పదాలు గణం పెట్టాలి అంటే ఇప్పుడు వీడు ఒక ఇండిపెండెంట్ యాస్పిరేషన్స్ ఆకాంక్షలు జీవితాకాంక్షలు ఉన్నటువంటి ఒక పూర్ణ వ్యక్తిని పూర్ణ వ్యక్తిగా వీడు రిలేట్ చేస్తున్నాడా లేకపోతే ఆ వ్యక్తిని ఎత్తి మీద ఒక ఇమేజ్ని సూపర్ ఇంపోజ్ చేసి ఆ ఇమేజ్తో రిలేజ్ చేస్తున్నాడు వీడు ఒక ఇమేజ్ ఆ వ్యక్తిని ఎత్తి మీద వేసి సూపర్ ఇంపోజ్ చేసి ఆ ఇమేజ్తో రిలేట్ చేస్తున్నాడు ఆ ఇమేజ్తో రిలేట్ చేస్తున్నది ఎవరు దేహ దేహము ఇంద్రియము మనస్సులకు అతీతంగా వాటిలో ప్రకాశిస్తుండే ఆత్మచైతన్యాన్ని రిలేట్ చేస్తుందా లేదు ఆ ఇమేజ్ తోటి ఏం రిలేట్ చేస్తుంది నేను ఫలానా వీడు తన నెత్తి ఇమేజ్ ముందు వేసుకుని కూర్చుంటాడు కాబట్టి ఇప్పుడు వన్ ఇమేజ్ ఈజ్ రిలేటింగ్ టు అనదర్ ఇమేజ్ ఎన్ని ఇమేజ్లు వచ్చాయి రిలేషన్షిప్లో రెండు వచ్చాయి కానీ నాలుగున్నాయి రెండు కాదు ఎందుకంటే ఆవిడ కూడా అలాగే రిలేట్ చేస్తుంది వీడితో ఆవిడ గుమ్మల్లోకి వస్తుంది గుమ్మల్లోకి రాగానే అత్తగారు కనపడతారు ఏమంటే అత్తగారు అంటే ఎవరు ఒక ఎల్డర్లీ ఉమన్ దట్ ఈజ్ ఆల్ బాషీస్ ఆ పొద్దున నుంచి సాయంకాలంగా ఒంటిలో పడి ఆ కొయ్యతో బాధపడితో ఆవిడ కూడా ఏమి వెత్తికి సుఖాలనే వెతి పెట్టుకున్న మనిషేం కాదు ఎల్డర్లీ ఉమెన్ పూజ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో చాలా కాలం నుంచి పాటలు పడుతున్న మనిషి ఆవిడే ఏమంటే ఖాళీ ఈవిడెలా చూస్తుంది అత్తగారు అత్తగారు అంటే కల్చరల్ కండిషన్ ఏంటి సూర్యకాంతం అంతే కదండి మీకు ఎందుకంటే మన సంస్కృతిని మన కల్చర్ని ఆఖరి మన రిలీజియన్ కూడా సినిమాలు శాసించే మన రిలీజియన్ సినిమాలు శాసించేది కాబట్టి అత్తగారు అత్తగారు అంటే అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ బ్యాడ్ ఉమన్ బెడ్ అనేటువంటి ఒక ఇమేజ్ని ఆవిడ నుంచి మీరు వేస్తుంది వేసి అలా ఒక వక్ర ఒక కటాక్షాన్ని వేస్తుంది వక్రంగా ఒప్పుడు చూస్తుంది అమ్మగారు చెప్పి పంపిస్తారు మీ అత్తగారు కొంచెం పాప ఉండాలి ఆ ఇమేజ్ కూడా పెట్టుకుంటుంది మీ అత్తగా అత్తగారిని కొంచెం మచ్చిగా అనే మీ ఆయన్ని మచ్చిగా చేసుకునే వాళ్ళు ఈయన కూడా మంచిగా చేసుకోండి మీ ఆయన బాగా మచ్చిగా అయితే వాళ్ళు చూడండి ఎన్ని ఇమేజెస్ వచ్చింది కాబట్టి పంపంతా ఇమేజెస్ తప్ప వాస్తవమైన మనుష్య రథం లేదు అన్నీ ఇమేజెస్ ఇమేజెస్ ఇమేజెస్ కలుసుకుంటుంటే ఇమేజెస్ ఇమేజెస్ మాట్లాడుకుంటాయి ఇమేజెస్ ఇమేజెస్ దెబ్బల ఇమేజెస్ ఇమేజెస్ పరస్పరం ఆసక్తి పెంచుకుని అదిదో ప్రేమరీ పేరు పెట్టుకుంటాదని ఈ విధంగా ఇట్ ఈస్ ఎన్ లైఫ్ ఆల్ ఇవేస్ నువ్వు ఏదో సత్యం తెలుసు ఉన్నట్టు మాట్లాడతావా దీని మీద మళ్ళీ పుస్తకాలు ఆశేయటం ఓసారి ఓ కౌన్సిలర్ ఒకటి ఉంటాడు హౌ టు రీ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్ అని ఒక పుస్తకం అది కొన్ని వేసుకో అంత మిచ్చే అసలు ఏమి సాధన జీవం కల్పలే పూర్వం ముందుగా జీవుణ్ణి కల్పిస్తాను నేను జీవుడిని కల్పించుకో జీవుడు అనే పదాలు ఎక్కడైనా చూడండి బీజ అని స్తే వస్తుందండి జీవ వస్తుంది జబి అని చెప్పకూడదు ఆయన కూడా పక్కన పెట్టుకుని మీరు చెప్పాలి జాగ్రత్తగా కలిపి చెప్పాలి బీజ దీన్ని హెప్లాల జీవన సింహాన్ని తిరగేస్తే ఏమొస్తుంది సో హసింహనకూడదు హింస అలాగే బాబయోర భేద ఒక బాకీ బాకీ తేడా ఏమి లేదు కాబట్టి జీవాన్ని తరిగేస్తే ఏమొస్తుంది బీజే వస్తుంది ఇప్పుడు బీజం ఉంది బీజము గింజ గింజని బీజం ఎందుకు అంటారు దాన్ని మొక్క వేసేస్తే దాన్ని నేలలో పాకితే మళ్ళీ మొక్క వస్తుంది అది జీవలక్షణం దాన్ని దాని జీవలక్షణం అంట ఆ జీవలక్షణం దాంట్లో ఉంది మొ దాన్ని పాతారనుకోండి మొక్క రాలేదనుకోండి అంటే అర్థం ఏంటి ఆ గింజ ఎటువంటి గింజ అది పుచ్చిపోయిన గింజ అని అంటారు దాంట్లో జీవనం లేదనమాట చూడటానికి బాగానే ఉన్నా జీవనం లేదనమాట అలాగే ఈ ఈ వేరుసైలు ఉందనుకోండి దాన్ని మీరు చక్కగా స్మూత్గా రోస్ట్ చేశారనుకోండి దాని టెక్స్చరు కలరు అన్నీ సేమ్ ఉంటాయి కానీ రోస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి దాన్ని పాతితే రోస్ట్ చేయకుండా పచ్చిగా ఉన్నతి పాతితే మాకు కాబట్టి తన వంటి మరొక ప్రాణిని ఆవిర్భవించటానికి ఇది ఒక మీడియంగా పనిచేసేటువంటి చేతన అంశం గనక అది బీజం కానీ సరిగ్గా వీడు అంతే మొమ్మన్న బీయింగ్ ఉన్నాడంటే పురుషుడు కానీ స్త్రీ కానీ మరొక మానవుణ్ణి పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ సృష్టిలోకి తీసుకురావటానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్గా వీడిచి ఉన్నాడు అది జీవశబ్దం కాదు బీజబ్దం జీవశబ్దం అయితే బీజ వీణి బీజం అయిన వచ్చి కదా వీడిని జీవం అని ఎందుకు అంటున్నారు అంటే చూడు బీజంలో జడానికి ప్రాధాన్యం ఎక్కువ తిరగేసిన జీవంలో చేతనానికి ప్రాధాన్యం ఎక్కువ బీజంలో జడము ఉంది చేతనము ఉంది జీవుడిలో జడము ఉంది దేహం జడ ప్రాణం చేతనం బీజంలో జడము ముక్క గెలుక జడము కానీ దాంట్లో ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి ఉన్నారండి కాబట్టి అక్కడ ప్రాణశక్తి ఉంది జడ పదార్థం ఉంది ఇక్కడ ప్రాణశక్తి ఉంది జడ పదార్థం కానీ దాన్ని బీజం దీన్ని జీవం ఎందుకన్నారు ఎందుకన్నారు అంటే అక్కడ జడ పదార్థము ప్రాణశక్తి రెండు ఉన్నా జడానికి ప్రాధాన్యం ఎక్కువ దాన్ని వేయించు తినేస్తాం వీడిని వేయించు తినేరు వీడికి జీవానికి ప్రాధాన్యం ఎక్కువ ప్రాణానికి ప్రాధాన్యం ఎక్కువ జడ ఉన్నా వీడిని జడ జడు అంటాం గింజల్ని ఓ సీలో పాలేసుకోవడం పాలేస్తాం అవి ప్రాణం ఉందాకూ వాటికైనా ఎవరు వాటిని మధురం పెట్టడం తర్వాత ఆకలిస్తే వేయించుకుని తినేస్తాడు ఇంకేమైనా కొన్ని విత్తనాలు మిగుని తీసుకెళ్ళి పొలంలో పారిపోసి వస్తాడు పొలంలో చల్లిని వస్తాయి కాబట్టి అక్కడ జడ చేతన యూతము ఇక్కడ చేతన జడ యుతము ఈ రకమైనటువంటి ఇంపార్టెన్స్లో ఉండే వైవిధ్యాన్ని బట్టి అది బీజాల జీవా ఇక్కడ దీని ఈ ఈ అనాలిసిస్ యొక్క తాత్పర్యం ఆ గింజని ఒక పర్సన్ ఒక ఇండివిజ్యువల్ అని మీరు ఎప్పుడైనా చూస్తారా చూ అది ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తుందా నేను ఒక ఇండివిజువల్ని అది క్లెయిమ్ చేస్తుందా చేయు దానికి మీరు పూర్వజన్మ ఉత్తర ఈ క్యాల్కులేషన్స్ చేస్తారా చేయు మరి మీకు మీరు ఎందుకు చేసుకుంటున్నారు వై డు యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ అన్ ఇండివిజువల్ హౌ యూ బికేమ్ ఎన్ ఇండివిజువల్ యువర్మండి ఇండివిజువల్ యువర్ అండ్ అండి ఇండివిజువల్ కాదండి ఇటువంటి సంచారం చేస్తున్నాను కదలుతున్నాను కదలిక దాంట్లో ఉంది మీకు కంటికి కనపడకపోవచ్చండి దాంట్లో కదలిక లేకపోతే అది నేల నుంచి మొక్క తీసుకుని అంకురం తీసుకొచ్చి అది కదలిక లేకుండా వచ్చిందా మీకు అది అంకురం వచ్చినప్పుడు దాన్ని రికార్డు చేసి ఎలా రికార్డ్ చేయాలో కంటిన్యూస్గా కెమెరాతో రికార్డ్ చేయాలి కంటిన్యూస్గా తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరా పెట్టి రికార్డ్ చేయాలి తర్వాత సౌండ్ రికార్డ్ చేయాలి సౌండ్ ఉంటుంది కింద పగింత పగింది కదా పగింతే సౌండ్ రాదు అది రికార్డ్ చేయాలి రికార్డ్ చేసి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నటువంటి రికార్డింగ్ ఉందే దాన్ని ఒక డిజిటల్ మెకానిజం పెట్టి దాన్ని హాఫ్ ఎ మినిట్కి మీరు కన్విన్స్ చేయొచ్చు అలా చూపిస్తూ ఉంటారు సినిమాలతో బొమ్మ కాబట్టి ఆ బొమ్మ ఎలా వస్తుందంటే అలాగే టక్కు అనేది అంకురించినట్టుగా మీకు వస్తుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డింగ్ని హాఫ్ మినిట్కి కన్వెన్స్ చేసి చూపిస్తాయి అలాంటివి ఉన్నాయి చాలా అలాగే స్లో స్లో మోషన్ ఫోటోగ్రఫీ ఉంటుంది వన్ మినిట్ ఉన్నది ఐదు నిమిషాలు చూపిస్తాయి ఇక్కడ ఏం చూపిస్తున్నాడు ట్వంటీ అవర్స్ ఉన్నది హాఫ్ మినిట్కి కన్వెన్స్ చేసాడు ఇటు చేయొచ్చు అట్టు చేయొచ్చు ఏ సౌండ్ ఉందని చెప్పాను చూడండి మీరు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డ్ చేసి సౌండ్ ఉంటుంది మైండ్ దాన్ని రికార్డు చేసి అదంతా కన్వెన్స్ చేసి దాన్ని వినిపిస్తే బాంబు పేలేనంత శబ్దం వస్తుంది అంత శబ్దం వస్తుంది కాబట్టి అది జీవాయే వీడు అది బీజము ఇది అవసరం జీవశక్తి ప్రాణధారణ శక్తి ఈ దేహానికి ఇంద్రియాలకు ప్రాణధారణ శక్తి దట్ ఈస్ నాట్ ఎన్ ఇండివిజువల్ వై డు యూ టేక్ యువర్ సెల్ఫ్ టు ఏండివిజువల్ యు ఆర్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఇప్పుడు తరంగం ఉంది అది ఇండివిజువల్ కాదు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇట్ ఈజ్ అసలు పార్ట్ ఆఫ్ ది హోల్ అనే మాత్రం చూసారా అది సమష్టి యొక్క ఒక అంశము అని మీరు అన్నారే ఇప్పుడు తరంగం ఉన్నది ఓ తరంగమా నువ్వు ఎవరికి అని అడిగారు అనుకోండి నేను తరంగం నీ చుట్ట నీ చుట్టూ ఎవరు ఉన్నారు ఇంకా ఇతర తరంగములు ఉన్నాయి మీరు దేనియంలో ఉన్నారు సముద్రం నందు అని చెప్పారు ఏమంటే సముద్రాన్ని వెళ్ళి ఓ సముద్రమా నీలో అసంఖ్యాకమైన తరంగంలో ఉన్నవి కదా అంటే అదేమని చెప్పింది అదేమిటది నా ధ్యానం అలా తెలియదే అండి ఐ డోంట్ నో మరి తరంగాల తరంగాల నేనే అదంతా అవన్నీ మీ పార్ట్స్ నో ఐ హమ్ వన్ హోమ్ ఇప్పుడు మీరున్నారు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి మీరు నలుగురా ఒకట కాబట్టి పార్ట్ appears to be separate from the whole only from the point of view of the part not from the point of view of the whole kabatti ipudu meer unnaru you are not a part you are the whole you are the tatvamasi and that and meer part kadu meer whole aham brahmasmi i am the whole i am not the part ee deham e nenu anukobatti part la kalakonthunna కాబట్టి నేను ఇప్పుడు మొట్టమొదటి కల్పన ఏమిటి నేను సమష్టి నుంచి విడిపోయిన వ్యష్టిని బతికున్నాను ఇంకో ప్రాణికి జన్మనివ్వడానికి కావలసిన శక్తి నాలో ఉంది కాబట్టి నేను వేరే ఉన్నాను జీవుణ్ణి అని కల్పించాను వచ్చిందండి కల్పన ఈ జీవకల్పన ఎక్కడి నుంచి వచ్చిందంటే సెల్ఫ్ కాన్షియస్ బియ్యంగ్ సెల్ఫ్ కాన్షియస్ బియ్యంగ్ ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ వీడు తను ఒక జీవుగా సపరేట్ స్టేటస్గా అంటే ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నది మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఆడియన్స్లో కూర్చుంటాయి అలా కాకుండా మిమ్మల్ని ఆడియన్స్లో నుంచి లేపి స్టేజ్ మీదకి పిలిచి మిమ్మల్ని ఉపన్యాసం చెప్పమన్నారు మీకు స్టేజ్ ఫీర్ ఉందనుకోండి సపోజ్ సో స్టే స్టేట్ మీద మీరు మాట్లాడుతుంటే మునుకొస్తుంది ఎందువల్ల ఇంటెన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వల్ల అదే మనిషి ఆడియన్స్లో కూర్చుంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది చాలా అల్పంగా అంటే మీరు క్రౌడ్లో కలిసిపోతే మీ సెల్ఫ్ కాన్షియస్నెస్ అల్పంగా ఉంటుంది క్రౌడ్ అంతా అటు పెట్టి వాళ్ళందరూ మేము చూస్తూ ఉంటున్నాము ఒక్కడిని వైద్యులు మీకు సెల్ఫ్ కాన్షియస్నెస్ బాగా అంటే అర్థం ఏమిటి మన జాగ్రత్త అవస్థలోనే ఈ జీవభావము ఏ సెపరేట్ ఇండివిజువల్ అనే భావము ఆల్ ది టైమ్ అది దృఢంగా లేదు నిద్రలో ఉందా నిద్రలో నేను సర్వముంచి విడివడి ఉన్న ఒక వ్యక్తిని అనే భావం నిద్రలో ఉందా లేదు జాగ్రత్త అవస్థలో ఉంది జాగ్రత్త కూడా ఈ జీవభావము మీకు నిరంతరంగా ఉందా గ్యాప్స్ లేవు మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి మనస్సు ఆ కల్పన చెయ్యనప్పుడు మీకు గ్యాప్స్ ఉన్నాయా లేదా ఇప్పుడు ఈ మీ కొత్త దృష్టాంతం మీరు చూడండి నేను అది దృష్టాంతంగా చెప్తున్నాను ఎందుకంటే తెలిసే పాయింట్ ఈ కొత్త అల్లుడు ఉన్నాడు ఇప్పుడు కొత్త అల్లుడులాగా విరుచుకుపోయి ఎప్పుడు ఉంటాడు అత్తవారింటికి మొదటిసారి పండక్కి వెళ్ళినప్పుడే ఉంటాడు మిగతాప్పుడు ఉంటాడు మిగతాప్పుడు నేను అల్లుడు ఉన్నాయి ఈ కాబట్టి కొత్త అల్లుడున్నాయి కానీ ఎలా ఉంటుంది ఏదో చాలా లూజ్గా అలాగా ఒక బిఫ్ ఆఫ్ స్మోక్ లాగా ఉంటుంది కానీ అతవా ఇంటికి వెళ్ళేప్పుడు మాత్రం బీసుకుపోయి అంటే అదే సెల్ఫ్ కాన్షియస్నెస్ బాగా దీవ్రంగా క్రిస్టలైజ్ అయింది మిగతాప్పుడు లేదు సరిగా అదే విధంగా ఎగ్జాక్ట్లీ సేమ్ వే ఐఆమ్ ఎన్ ఇండివిజువల్ నేను ఫలానా వ్యక్తిని ఆ వ్యక్తి అనే మాట చుట్టూ అనేక కల్పనలు తర్వాత వస్తాయి ముందు వ్యక్తి అంటే వ్యక్తి అని ఐఎమ్ ఇండివిజ్యువల్ ఇన్ ది వరల్డ్ ఇండివిజువల్ ఏమంటే ఈ ఇండివిజువల్ నిజము ఒకే అని అనుకుంటున్నారు అది కూడా కవర్ బికాస్ యు ఆర్ నాట్ అవే ఫ్రమ్ ది హోమ్ ఇప్పుడు పృథివీ ఉంది దేహం పుష్ప పృథివీ ఉంది ఈ దేహంలో ఉండే పృథివీ అంశము సమష్టి పృథివీతో కలిసి ఉందా విడిపోయిందా కలిసి ఈ దేహంలో ఉండే జలము సమష్టి జలంతో కలిసి ఉందా వెళ్ళిపోయిందా కలిసి ఉంది దేహంలో ఉండే గాలి సమష్టి గాలితోటి కలిసి ఉంది దేహంలో ఉండే తేజస్సు అగ్ని ఉష్ణము సమష్టి ఉష్ణంతో కలిసి ఉండే దేహంలో ఆకాశము సమష్టి ఆకాశంతో కలిసి ఉండే మరి దేహం ఎందుకు సపరేట్ అయింది సెపరేట్ కాలేదు తర్వాత మనస్సు చూసుకోండి మనస్సు ఇప్పుడు కన్ను ఇంద్రియాల చూడే కన్ను ఉండేది కన్ను కన్ను ఎప్పుడైందండి సమష్టితో రిలేటి కలిసిపోయినప్పుడు కన్ను అయిందా సమష్టితో సంబంధం లేకుండా కన్ను అయిందా అది సమష్టితో కలిసినప్పుడే కన్ను అక్కడ రూపం ఉంటే ఇది జ్ఞానం ఉంటే అప్పుడు కన్ను లేకపోతే అక్కడ రూపం లేదనుకోండి కన్నే కాదు ఎందుకంటే తర్వాత మనస్సు చూసుకోండి పోనీ నా మనస్సైనా సంబంధించి విడివడి ఉందా విడివడి మీ మనస్సులో లాంగ్వేజ్ ఉందా లేదా లాంగ్వేజ్ సమష్ట జస్టే నిజానికి లాంగ్వేజ్ అండ్ థాట్ దేర్ ఎంటర్ రిలేటెడ్ లాంగ్వేజ్ ఈజ్ నామా థాట్ ఈజ్ రూపా మీకు ఘట జ్ఞానం ఉంది అంటే ఘట పదము యొక్క జ్ఞానం ఉండబట్టి ఆ పదము యొక్క అర్థమైన ఘటము యొక్క జ్ఞానం పదార్థము అంటే ఇట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ ఇట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ వర్డ్ ఉండాలి దాని మీనింగ్ ఉండాలి వర్డ్ ఈజ్ నామా మీనింగ్ ఈజ్ రూప ఏమంటే మీకు ఉన్న జ్ఞానము లాంగ్వేజ్ అంతా కూడా సమష్టియా వ్యష్టియా సమష ఎస్టే ఉంది దాంట్లో మీరు అంగ్వేజ్ మీరు కాభాష పెట్టుకున్నారనుకోండి కాభాషలో ఉంటుంది కరా కము కడు ఏదో కసి కథ కథ కను కపే కళ్ళ ఏదో ఒక పెళ్ళి ఆడాడు అని కభాషలో చెప్పండి ఈ కభాష పెట్టుకున్నాడంటే వీటితో పాటు కభాష మాట్లాడేవాడు ఇంక కనీసం ఇంకో ఇద్దరు ముగ్గురు అడవాలి కదా అది అది వర్కౌట్ కాదు కదా కాబట్టి మీకు ఎష్టి భాష లేదు కాదండి మాకు పోనీ భాష నామం ఎష్టి లేకపోయినా రూపం ఎష్టి జ్ఞానం ఉంది ఘట జ్ఞానం ఉన్నది ఈ ఘటము సమష్టియా వ్యష్ఠ అంటే ఈ ప్రపంచం మొత్తం మీద మీరు ఒక్కరే ఘటాన్ని ఘటంగా తెలుసుకుంటున్నారా సమష్టి తెలుసుకుంటున్న మీరు తెలుసుకుంటున్నారా అరే సమష్టి నుంచి వచ్చిందండి మీకు ఘట జ్ఞానం అది అనే జ్ఞానం సమష్టి నుంచి వచ్చింది ఇది ఎల్లో కలర్ ఇది వైట్ కలర్ ఇది సమష్టి సూర్యుడు చంద్రుడు సమస్తం యష్ట ఇది హైదరాబాదు సమస్తం వ్యష్ట మీ జ్ఞానంలో ఏ అంశం ఎష్టి ఏది నేను హిందువుని సమస్తం ఎష్ట కాబట్టి ఎష్టి జ్ఞానం అనేది లేదు కాబట్టి మనస్సు సమష్టిలో భాగమై ఉన్నది ఏమంటాయి ప్రాణము ఇప్పుడు మీలో ఉండే ప్రాణశక్తి సకల ప్రాణు ఉండే ప్రాణశక్తి కంటే భిన్నంగా ఉందా ఏకంగా ఉందా భిన్నం కాదు ఏకము అంచేతనే మెడిసిన్ ఉండదు నాలో ఉండే ప్రాణం ఓ రకంగానూ ఇంకోహిలో ఉండే ప్రాణం ఇంకో రకంగా ఉంటే మెడిసిన్ ఉండదు యోగా ఉండదు ప్రాణాయామం లాంటి యోగా ఉండదు మెడిసిన్ ఉండదు కాబట్టి ప్రాణము కూడా ఇంకేం మిగిలిందండి కీజ్ నాట్ అని ఎండివించు గారు కీజుకి హోమ్ కదా కానీ వీడేమనుకుంటున్నాడు నేను ఇండివిజువల్ని జీవం కల్పయతే పూర్వం ముందు చిన్నపిల్లవాడు ఉన్నాడు చిన్నపిల్లవాడు సెల్ఫ్ కాన్షియస్ కాదు శిశువు సెల్ఫ్ కాన్షియస్ కాదు ఏమంటే నేను ఇండివిజువల్ అనే సంస్కారం వాడు పిల్లలు తల్లిదండ్రులు నేర్పుతారు శిశువు ఉండే శిశువుకి నేను మగపిల్లాడిని నేను ఆడపిల్లాన్ని అని వాళ్ళకి తెలుస్తుందండి తర్వాత తల్లి నేర్పు నువ్వు మగపిల్లవాడిగా అది ఆడపిల్ల అది జడ స్పూల్ ఎన్నో ప్రాప్ తీసుకుని వెళ్ళు అది ఇంట్లోనే గిన్నెలు బాగుంటుంది నువ్వు స్కూల్కి తల్లి నేర్పు తల్లిపితే వాళ్ళు నేర్చుకుంటారు పాపం లేకపోతే వాళ్ళకి తెలియదు కాబట్టి వీడు మొట్టమొదటి సెల్ఫ్ కాన్షియస్నెస్ మొట్టమొదటి నేర్చుకుంటాడు ఎప్పుడు పుట్టగానే నేర్చుకోడు మూడేళ్ళు అది కూడా కొంత రీసెర్చ్ చేసి చెప్పారు ఎవరో కొంతమందిలో ఏడో ఏట వస్తుందంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ కొంతమందికి ఐదో ఏట వస్తుంది ఈ మధ్యకాలంలో కింద గాత్రంలో జాయిన్ చేసి కాంపిటీషన్ కూడా తొట్టేయడం తొట్టే మూడో ఏడు వచ్చేటప్పుడే వీళ్ళు సెల్ఫ్ కాన్షియస్గా సెల్ఫ్ కాన్షియస్ ఈ మూడేళ్ళు అమ్మాయి ఇంటికి వచ్చింది మా నా బర్త్డే ఎప్పుడు అడిగితే నీకు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది ఆ మామ నేను అక్కడ వాళ్ళెట్లో భిక్షల్లో ఉన్నాను అడిగాను నేను అడిగాను ఎమ్మో ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందమ్మా అసలు బర్త్డే అంటే ఏమిటో ఏంటో తెలియదు మరి ఎందుకు వచ్చింది ఆ ప్రశ్న అంటే మా స్కూల్లో ఒక అమ్మాయి బర్త్డే ఉంది ఆ అమ్మాయికి బర్త్డే ఉంటే మళ్ళీ నాకు కూడా ఉండాలి కదా అవును ఉండాలి ఎప్పుడు అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ నేర్చుకుంటుంది నేను పుట్టాను ఫలానా రోజును పుట్టాను నేను తెలియదు బాబు అసలు అలాంటిదో ఒకటి ఉంటుందని కూడా తెలియదు అని నేర్చుకు కాబట్టి ఒక ఇప్పుడు విండ్ ఉంది విండ్ బ్లోవ్స్ కానీ ఒక మిస్టర్ విండ్ ఈస్ బ్లోయింగ్ అనేది ఉందా లేదు నడుస్తా ఐ మిస్టర్ సోన్సో వాకింగ్ అని మిస్టర్ క్రియ ఉన్నంత మాత్రానికి అర్థం ఉండక్కర్లా సెల్ఫ్ క్రియ ఉండి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండి ఆ క్రియకి కర్త నేననే భ్రమ అజ్ఞానం కూడా తర్వాత చూడండి తత్వ భావాధ ముందు సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ ఉండి తర్వాత బ్రాహ్మణ వస్తారా అయితే ముందు బ్రాహ్మణు ఉండి తర్వాత సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ ఉంటారా పుట్టిన శిశువు బ్రాహ్మణ శిశువు అని తల్లిదండ్రులు అంటారా శిశువు ఈ శిశువు కూడా పెరిగి అంటాడు ఎప్పుడు అంటాడు ముందు సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ అయ్యి ఆ తర్వాత బ్రాహ్మణత్వాన్ని ఆరోపిస్తాడు ఆ తర్వాత బ్రహ్మచారిత్వాన్ని ఆరోపిస్తాడు లేదంటే నేను సందర్భంలో ఆ తర్వాత పెళ్ళి ఆడినప్పుడు భర్తృత్వాన్ని ఆరోపిస్తాడు నేను భర్త ఆ తర్వాత పిల్లాడు పుట్టాను పిల్లాడు వీడి ప్రజ్ఞాడని వీడు అనుభవించండి కానీ దాంట్లో వాళ్ళ యథార్థం మీరు ఆలోచించండి బయటి లాస్ ఆఫ్ బయలాజికల్ లాస్ ఆఫ్ నేచర్ వల్ల కుట్టేడండి పిల్లవాడు సాలిడ్ పౌడర్ కాబట్టి అసలు మొట్టమొదటి వీడు నేను తండ్రిని అని పితృత్వాన్ని ఆరోపించుకుంటాడు ఆరోపించుకుని అఘోరభ్య చెప్పాడు బతుపతి వీడు పే చేసే ప్రైస్ ఇంత అంతా కాదు అప్ టుస్ ది ప్రైస్ అయితే ఎంత విస్తృతమైన అజ్ఞానం ఎన్ని లేయర్స్ అజ్ఞానం పేర్కొని కూడా మీరు ఆలోచించండి సో సో జీవం కల్పయతే పోడుకో ఈ భా భాహ్యాలు ఆధ్యాత్మిక నేను భర్తని ఆధ్యాత్మిక ఆమె భాష్య భా నేను తండ్రిని ఆధ్యాత్మికం వాడు కొడుకు ఈ రకంగా వీడు తాగ్ని విద్య ఉంది తండ్రి కొడుకు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను పంచాగ్ని విద్య ఉంది ఐదో అధ్యాయం చాందోజ్ఞానం ఆ పుస్తకం కూడా వచ్చిందండ అందులోకి మీరు సర్వత్వ సార్ తీసి పుస్తకం కూడా వచ్చింది మన పుస్తకం వచ్చింది కాపీ కావాలి అడిగి తీసుకోండి సో చాంద్ర విగ్ఞంలో పంచాగ్ఞ విద్యలో వస్తుంది వీడు పుణ్యజీవుడు అనుకోండి ఫర్ అంజ్ పుణ్యజీవుడు అనుకోండి వీడు పుణ్యం ఖర్చే స్వర్గంలో బయలుదేరాడు ఎక్కడికి అంటే ఆ ప్రాణశక్తి ఆ పరిచ్ఛన్నమైన ప్రాణశక్తి మేఘంలోకి వచ్చింది కొన్ని జీవుడు కానీ కదా ఎలాగా మేఘంలోనే మేఘం నుంచి వర్ష జరవం భూమి నుంచి న్యూట్రియన్స్ ద్వారా మొక్కలోకి వచ్చింది మొక్క నుంచి గింజలోకి వచ్చింది గింజలో నుంచి పురుషుడు దేహంలోకి వచ్చింది వీళ్ళు భోజనం చేసింది అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళింది రక్తంలోంచి భార్య గర్భంలోకి వెళ్ళింది అక్కడి నుంచి గుర్తులో పెట్టింది ఈ తండ్రి వస్తే మేఘం తండ్రి మొక్క తండ్రనాలి గింజల తండ్రనాలి తర్వాత ఇంకా ఇంకా మొక్క ఐదు ఉన్నాయి మేము తండ్రులోనూ ఐదు వీళ్ళందరూ అంటలేదు వీళ్ళు ఒక్కడే అంటున్నాడు పోల్నే అనుకుంటే అనుకోని నీకు అవసరం ఇట్ ఈస్ లైక్ సో దీని మీద దీనిలో ఎలా కొంచెం ఎక్కడో విస్తృతమైన విచారం నాకు ఆ సందర్భం గుర్తురావట్లేదు కాబట్టి వీడు సెల్ఫ్ కాన్షియస్ దేహము దేహోన జానాతి దేహం చెప్పదు నేను ఆయన ఇస్తాను సోస్లో దేహం చెప్తుందా దేహం చెప్పదు దేహోన జానాతి భగవాన్ అన్న మహర్షి సందర్శనం ఇరవై సో దేహోన జానాతి నాకంటే వచ్చింది తర్వాత ఏముందో నాకు గుర్తు సో దేహానికి తెలుగు దానికి ఏమీ సెల్ఫ్ కాన్షియస్ లేదు సో వీడు హియషూస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ వేస్తాం బాడీ అండ్ హియ్యూమ్స్ ఇది సెల్ఫ్ ఇండివిజువల్ ఈ మాండక్యం ఇలాగే ఉంటుంది అసలు నువ్వు వ్యక్తివే కావు మనిషి కావని చెప్తే నువ్వే మనిషి అని అధ్యాస ఏదో అహ్ మనిషి మాట కాదు వ్యక్తివే కావు నువ్వు వ్యక్తివి కావు వ్యక్తి అనుకోబట్టి మనిషిని అనుకుంటున్నావు మనిషి అనేది అధ్యాస మనిషి అనుకోబట్టి హిందువుని అనుకుంటున్నావు అధ్యాస హిందువుని అనుకోబట్టి అనుకుంటున్నావు క్షత్రుని అధ్యాస తర్వాత బ్రహ్మచారిని గృహస్థులు అనుకుంటున్నావు అధ్యాస తండ్రి భర్త భార్య తన గురించి ఉన్న ప్రతి స్టేటస్ ఐ ఆమ్ లివింగ్ కాన్షియస్ బీయింగ్ నథింగ్ ఎల్స్ అప్పుడు మీ అధ్యాసులు ఏమవుతాయండి ఒప్పుకుంటుంది ఏది విధ తర్వాత కార్యకారణ భావం కార్యకారణ భావాన్ని భావన చేసినప్పుడే జీవభావనం ఉంటుంది కార్యకారణ భావం అంటే ఎలా ఉంటుంది నేను పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మల ఫలరూపంగా ఇప్పుడు మనిషినే పుట్టాను అనే కార్యకారణ భావం ఈ కార్యకారణ భావము కాబట్టి దేహము నేను అనే ఐడెంటిఫికేషన్ ఉంటే ఈ కార్యకారణ భావం ఉంటుందే అయితే దేహాభిమానం లేకపోతే ఏమవుతుందని కాద్యకారణ భావం నేను దేహమేను ఉందనుకో అనుకుని ఈ దేహాన్ని బట్టి వచ్చినటువంటి ఆ స్టేటస్ ఏమిటి మనిషి మనిషిగా పుట్టాను ేహాధ్యాసతో మనిషిగా ఎందుకు పుట్టారు మరొకటి కుక్కగా ఎందుకు పుట్టింది అంటే పుణ్యం చేత మనిషిగా పుట్టారు ఆ పుణ్యము కారణము మనుష్య జన్మ కార్య జన్మ ఆయన తండ్రి నేను కోరుకు కార్యకారణ భావం అది పూర్వజన్మ ఇది ఉత్తర జన్మ కార్యకారణ భావం అరే కార్యకారణ భావం ఏముందండి ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ ప్రాణశక్తి ఎస్ ఆఫ్ మాయాశక్తిలో అక్కద్భాగంగా ఫ్లో ఆఫ్ ప్రాణశక్తి ఇప్పుడు ఇక్కడ గారి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి ఎందుకు వెళ్ళింది అక్కడ గారి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ గారి అక్కడికి ఇక్కడికి వెళ్ళింది దట్ కైండ్ ఆఫ్ కార్యకారణ భావం ఇది మళ్ళీ ఆ జిల్లా గిరిగిన తిరిగా వచ్చింది ఈ భావాన్ని కల్పించకుండా మీరు వదిలిపెట్టేస్తే జీవభావమే ఉండదు వీడు కార్యకారణ భావంలో ఇరుక్కుని ఉంటాడు కాసాలిటీ ప్రిన్సిపల్ లో వీడు బి బంధుడు ఉంటాడు నేను ఐ వాస్ బోర్న్ అంటూ సెట్ ఆఫ్ సోన్స్ ప్లేస్ అనే ఆ కార్యకారమభావాన్ని బాగా ఫిక్స్ చేసి కూర్చుంటాను ఆ పేరెంట్స్ కార్యకారణ భావాన్ని గోత్రస్య వంశస్య అంటూ వంశం గోత్రం ఇంటి పేరు మరో పేరు ఒక ఆయన నాలుగు ఇంటికి వచ్చాను వంశం మీద పుస్తకం వస్తున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను నా ఇంటర్వ్యూ వద్దు నేను దాని ఏం మాట్లాడను ఎందువల్ల అనేది సన్యాసం అయ్యేవారు నేను కూర్చున్నట్టు రాణి వంశాన్ని నుండి మాట్లాడితే నేను ఏమి సన్యాసం తీసుకున్నట్టు రాణి వంశం వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మా బ్రదర్ ఎవరో ఉన్నారు వెళ్ళి వాడినట్టు వెళ్ళి వాడు చెప్తాడు నన్ను మాత్రం ఆడగద్దు ఎందుకంటే చెప్తే శోభగా ఉండదు ఎందుకంటే సన్యాసం ఊళ్ళో వాళ్ళు అనుకున్నప్పుడు కూడా అనుకోవాలి త్యాగం ఏం త్యాగం చేసిన కాబట్టి ఈ విధంగా కార్యకారణ కావు అవ పుస్తకం ఈ పబ్లిష్ చేసే ఉంటుంది ఇన్వస్ట్ కాబట్టి ఈ విధంగా ముందు కార్యకారణ భావాన్ని బట్టి జీవావశం మీరు కార్యకారణ భావాన్ని తిరస్కరించి కార్యకారణ భావం అంటే కాలప్రవాహం కాలం నిత్య ప్రజెంట్ మూమెంటే ట్రూట్ ఇంకా కార్యకారణ భావం ఏమంటే అంతా మూమెంటరీ కేవల దృక్స్ రూపంగా ఆత్మచైతన్య రూపంగా నేను నిలిచి కేవల దృక్ రూపంగా నిలిచి ఉన్నాను అప్పుడు వాట్ యామ్ ఐ ఐఎమ్ ది ఆత్మ కార్యకారణ భావాన్ని పట్టుకుంటే జీవున్నయ కల్పితమైన కార్యకారణ భావం దాన్ని విదిరిపెట్టేస్తే ఏమిటవుతాను నేను కేవలం దిక్ ఆత్మ ఈ జగత్తుంతా కూడా నా నుంచి ఆవిర్భవిస్తోంది అని తెలుసుకున్నాను అనుకోండి అప్పుడు నేను ఏమిటవుతాను అహం బ్రహ్మ కానీ బ్రహ్మాత్మ అయిన నేను జీవుని కార్యకారణ భావాన్ని వ్యతిరేకం హిందువుని ఎప్పుడయ్యానండి ఆంధ్రాలో ఎప్పుడైనా పంజాబీని ఎప్పుడైనానండి ఎన్ని కల్పనండి సో ఈ విధంగా కోటస్థ నేను కోటస్థ నిర్వికార సు కూడా అంటే చేంజ్లెస్ ఇమ్యూటబుల్ ఎట్టి వికారములు లేని శుద్ధ సద్రు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్త్స్ వాట్ ఐ ఆమ్ ట్రూత్ నిన్న మీకు మనం చేశాను దేహమయుడుగా ఉండద్దు చిన్మయుడుగా ఉండదు ఐ ఆమ్ ద చిత్ అవేర్నెస్ దేహానికి రోగం ఉందనుకోండి శివోహం ముందు వేసేసి శివోహం ఐ నాట్ ది బాడీ బాడీ రిలేటెడ్ గో ఇట్స్ వే శివోహం బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు శివోహం రోగం వచ్చినప్పుడు శివోహం ఏదో అలాగే నీరసంతో శివోహం ఓం నొప్పు ఉంది అనుకోండి ఆ అని ఓ ఓ అలా మందు వేసుకున్నాను మందు వేసుకోతే నేను అంటలేదు మందు వేసుకుని దేహానికి సాక్షిగా ఉండాలి చిన్మయుడిగా ఉండాలి తప్పిస్తే దేహాభిమానం ఉండకూడదు అలాగ కోటస్థ నిర్వికార చిద్రూపుడుగా నేను నిలిచి ఉంటే ఐఎం ఆత్మ ఐఎం నాట్ జీవ అన్నీ తర్వాత మనస్సు అనే కథలు ఇంకా లేకుండా జీవుడు వస్తారంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ వస్తుందా మనస్సు యొక్క చలనం లేకుండా హిందువు బ్రాహ్మణుడు క్షత్రుడు ఇవన్నీ వస్తారా క్రిస్టియన్ ఇవన్నీ వస్తాయా ఇవన్నీ వృత్తి రూపాలు క్రిస్టియన్ అని ముఖం మీద ఏమైనా ముద్రపడి ఉంటుందా వాడు అంతదాకాగా హిందువు అనుకున్నాడు ఇప్పుడు ఎవరో ఇంకెదో చెప్తే క్రిస్టియన్ అనుకుంది వాడి భ్రమలే అంతకన్నా ఇంకేమ కాబట్టి వృత్తిహీనమైన నిర్విషయ స్వయం ప్రకాశ చిద్ అహం మీరు సత్యం చెప్పాలంటే కూటస్థ నిర్వికార సూపోహం చిద్రూపంగా మీరు చెప్పాలనుకుంటే నిర్వి నిర్విష వృత్తిహీన నిర్విషయ స్వయం ప్రకాశ చిద్రూపోహం అది పరమసాదే సత్యం కాబట్టి తర్వాత ఆనందరూపంగా చెప్పాలంటే ఏదో ఇది తిన్నాము అది చూసాము కాబట్టి ఆనందం వచ్చింది అని అలా చెప్పకూడదు ఆనందంగా చెప్పాలంటే విషయ నిరపేక్ష అంటే బాహ్య భోగముల యొక్క అపేక్ష లేకుండా భోగ్య నిరపేక్ష భోగ్యముల యొక్క అపేక్ష లేకుండగా భోగ నిరపేక్ష భోగము యొక్క అపేక్ష లేకుండా అన్సెల్ఫ్ కాన్షియస్ నేను భోగతను అనే సెల్ఫ్ కాన్షియస్నెస్ లేని శుద్ధ ఆనంద స్వరూపుడు నేను సచిదానంద పరప్రే అది సత్యం ఈ సత్యాన్ని విస్మరించి వీడు ఏమంటాడు నేను పుట్టాను చచ్చిపోతాను అంటే సర్దును న్యూట్రలైజ్ చేశాడా లేదా సత్తుకి పుట్టుక ఉండదు నేను అజ్ఞానిని నేను ఫలానా నేను ఫలానా అంటే వృత్తి కల్పితమైన స్టేటస్ నెత్తి మీద వేసుకున్నాడా భోగ్యం ఉంటేనే నాకు సుఖం ఉంది నేను భోక్తను ఉంటే వీడి సంసారానికి బుద్ధుడయ్యడం లేదా కాబట్టి సత్ చిత్ ఆనంద అనే స్వరూపాన్ని పూర్తిగా తిరస్కరించి అజ్ఞానం చేక ఏది తాను కాదో అవన్నీ తాను ఎత్తిమీద వేసుకుని జీవత్వాన్ని కల్పించుకుని ఆ తర్వాత దానికి చుట్టూ లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ ఇగ్నరెన్స్ కల్పించుకుని దాన్ని ఈ ఆధ్యాత్మిక కల్పనలకి తగ్గట్టుగా బాహ్య కల్పనలను చేస్తూ ఉంటాడు ఇలా ఎందుకున్నాడు వీడు అంటే యథా విధ్యస్త వీడు వీడి పా పూర్వజన్మ సంస్కారాలు ఈ ప్రవాహ సంస్కారాలు అలా ఉన్నాయి తర్వాత వీడు నేర్చుకున్నటువంటి ఆ మెమొరీ స్ట్రక్చర్ అలా ఏడిచింది మరి అయింది ఇప్పుడు ఈ జన్మలో జీవుడు అనేది మిథ్య ఈ మిథ్యకి పూర్వంలో పూర్వజన్మ మిథ్య ఉత్తర జన్మ మిథ్యూస్ మిథ్య మొత్తం ప్రవాహం అంతా మిథ్య ఆ మిథ్యలా ఎందుకుందంటే యథా విద్య తథా స్మృతి వీడు చిన్నప్పుడు కాబట్టి ఇప్పుడు వీడు నిద్ర లేపి ఎలా నువ్వు బ్రాహ్మణుడు వా క్షత్రియుడు వారు అడిగారు అనుకోండి వాడు ఎందుకు నేను అహం బ్రాహ్మణ అని చెప్పాను అని చెప్పాడు అనుకోండి అహం బ్రాహ్మణ అని చెప్పాడు అదేమిటి అలా అయిపోయింది చెప్పాడు ఇప్పటిదాకా నిద్రపోతున్నాడు కదా ఏమేమి అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అలాగే అనలేదు కదా ఇప్పుడు సడన్గా అలా ఎందుకు అన్నాడంటే అయ్యా అలా ఎందుకన్నాడంటే ఏం చెప్తాం యథా విచ్చస్తా స్మృతులు అలా నేర్చు పెట్టాడు వాడికి అదే పొలకుతున్నాడు చిలకనే సారాగుట్లో చినక ఎలా మాట్లాడుతుందంటే ఏం చెప్తాం అది ఏదో మాట్లాడి సో సన్న విషయం ఇంట్లో ఉండే చినక ఏదో జమిన సూత్రాలు చెప్పింది అవును మరి ఆయన జమిన సూత్రాలు కొద్ది నుంచి సాయంకాలం చెప్పింది మన ఆశ్రమంలో కూర్చుని పానీ సూత్రాలు చెప్తుంది వాళ్ళందరూ పానీని సూత్రాలు ఏదో చినకే రామనామని చెప్తే రామరామని చెప్తారు అదానికి ఏమన్నా రామభక్తే వీడు ఊహిస్తాడు రవి రామభక్తి ఉందని భక్త వరాహల్లాగా భక్త ఏదో వీడు వీడ వీడి కల్పన తప్ప దాని భక్తుల మీద వీడియో చూసేట పెట్టాడా కాబట్టి యథా విద్య స్మృతి అంతా కల్పన సర్వకల్పనలని త్రోసిపుచ్చితే మిగిలేటువంటి నిర్విశేష చైతన్యమే ఆత్మ ఇది ఆ శ్లోకానికి స్థూలమైన వివరణ ఇప్పుడు సూక్ష్మంగా ఇంకా లోతుగా భాష్యతను కూడా దాన్ని శ్లోకాన్ని హ్యాండిల్ చేస్తాము మళ్ళీ వారం Om ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యం శాంతిశ్రాంతిశాంతి హరి ఓం శ్రీ గురుశో నమ హరిం తర్శకృష్ణా